అలాగే త్రియకం యజామహే అనే మంత్రం ఉండదు దాని అర్థం కూడా మీకు తెలుసు ఉండాలి మృత్యోర్ముఖీయమామృత ఉంటుంది మూడు కళ్ళ దేవుణ్ణి మేము పూజిస్తున్నాము యజామహే అంటే పూజిస్తున్నాము ఉత్తమ పురుష బహుజనం వీటిని కమ్యూనిటీ ప్రేయర్స్ అంటారు ఒకరు కూర్చొని చేసుకుంటున్న ప్రేయర్ కాదు అందరూ కలిసి చేసుకున్న ప్రార్థులు అనమాట మేము అని మేము పూజిస్తున్నాము నిజాయిత పూజించడం ఎవరిని పూజిస్తున్నారు మూడు కళ్ళ దేవుడు చూడండి రెండు కళ్ళుంటే దీవుడు మూడు కళ్ళుంటే దేవుడు దేవుడికి చక్షుషు అని పేరు చూపుకి చూపు రెండు కళ్ళు ఒకటే దాని వెనకాల ఉండే చూపే మూడవ నేత్రము అన్నారు ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ కి మూడవ కన్ను ఈ సాంసంగ్ ఏదో స్మార్ట్ ఫోన్లు ఏవో థర్డ్ అయ్య ఎందుకంటే దాంట్లో అన్ని తెలుసు దానికి తెలియదు ఆ స్మార్ట్ ఫోన్ కి తెలియదు సర్వజ్ఞం ఆ ఫోన్ ఉంటాడు నాకు అతను నేను ఫ్లైట్ కి వెళ్లే డబ్బుల్లో నాతో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలి కదా ఓ గూగుల్ ఇండిగో ఢిల్లీ ఫ్లైట్ స్టేటస్ ఏమిటి అని అడుగుతాను దాని ఆ ఫోన్ అంటే అది వెంటనే మనం అడిగింది కొద్దిగా అడిగితే అది అన్ని వివరాలు చెప్తుంది ఇండిగో సిక్స్ ైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ సెవెన్ థర్టీ సెవెన్ బోయింగ్ ఇట్ ఈ ఎస్టిమేటెడ్ టైమ్ టెన్ థర్టీ అండ్ షెడ్యూల్ టైమ్ టెన్ థర్టీ ఇట్ ఈ ఆల్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి థర్డై పేరు పెట్టున్నాం న్యాయమే కాదని చెప్పండి సో మన లోపల ఒక మూడవ కన్ను గలదు ఈ రెండు కళ్ళు ఆ కన్ను కలిసి ఏ పరమాత్మ చైతన్యానికి చెంది ఉంటాయో ఆ పరమాత్మకి త్రియంబతన్నేరు అటువంటి అంటే చక్షు షష్ఠ్యుక్షుఃనక ఉండే కళ్ళ వెనక ఉండే చూపు ఆ జ్ఞానవశ్వర రూపుడైనా అంటే చైతన్య స్వరూపుడైనా ఆ పరమాత్మను మేము సేవిస్తూ పూజిస్తూ ఉన్నాము సుగంధం ఆయన గొప్ప పరిమళము పరిమళం అంటే జ్ఞాన పరిమళం ఆ తూపు వెనక తూపు ఏది గలదో అదే మనస్సు వెనక మనస్సు ప్రాణము వెనక ప్రాణము మాస్కు వెనక వాసు దాని నుండి ఇంద్రియ వ్యాపారములన్నీ ప్రకటమవుతూ ఉంటాయి కళ్ళు చూస్తూ ఉంటాయి చెవులు వింటూ ఉంటాయి మాస్కు పలుకుతూ ఉంటుంది అదే సుగంధం అంట అగరబీ నుంచి సుగంధం అన్ని వైపులా ప్రవహించినట్లుగా ఆ చైతన్య ప్రవహించి నుండి స్వైత్య ప్రవాహం నుండి శబ్దజ్ఞానం అన్ని జ్ఞానాలు వస్తున్నాయి కాబట్టి సుగంసం ఈ దేహానికి ఇంద్రియములకు విజ్ఞాన శక్తికి క్రియాశక్తికి పోషణ అక్కడి నుంచే వస్తుంది పుష్టివ ఇప్పుడు ఆ పరమాత్మను పూజిస్తున్నాము ఎందుకోసం పూజిస్తున్నాడు అది మొదట్లో అయిన పూర్తయిందిగా నమ్మక యజామహే సుగంధం పుష్టివర్ధం అంటే సుగంధం పుష్టివర్ధనం త్రిబకం యుజా దేనికోసం పూజిస్తున్నట్టు మృత్యోహ ము మృత్యువు నుండి ముక్తిని పొందడముగాక మా అమృత అంటే ఒక జీవితం పూర్తయ్యేటప్పటికీ మృత్యువు నుండి విముక్తి లభించాలి అంతే తప్ప అమృతత్వము మనతోకే ఉన్నది అమృతమది మనతోటే ఉన్నది జాతికి దూరం అయిపోకూడదు మృత్యువుకి దూరం కావాలి మనిషిల్ యాజ్ వెల్ అంటే మీలోనే నశించిపోయేది ఉన్నది మీ వినాశము లేని తత్వము కూడా గలదు మీరు నశించిపోయే దూరం అయ్యే ప్రయత్నం చేసుకోవాలి తప్ప శాతమైన పరమాత్మతత్వము ఏదైతే నిలదు దానికి దూరం కాకూడదుగా నేను అలా దూరము కాకుండాను గాక ఈ మృత్యువు నుండి మృత్యువు సంసారం దాని నుండి మోక్షమును పొందేదాను ఎలాగంటే మూడిది గుమ్మిడి పాదు నుండి మూడిది ఆ తొడిన ఆ గుమ్మిడికాయ ఎలా ఉండిపోతుందో అలాగా నేను పొందే మోసం పొందేదాను బాగా అంటే ఈ గుడి గుమ్మిరికాయ కానీ లేకపోతే లేకపోతే ఆనపకాయ గుమ్మిరికాయ ఈ రకం ఈ జాతికి చెందిన కాయలు అది నుండి అలగా అలమోకగా ఊరొస్తాయి మీరు ఖర్చుతో పోయక్కర్లా అలాంటి దృష్టాంతం చూసిన ఉరకాయ అన్నాడు ఎవడోకాయ ఉన్న నేత బీరకాయ అది అలాగే పాజి ఉండి ఆ చేత నుండి తక్కువ మనం ఊడొస్తుంది అదే అసలు మనం పట్టుకొని వస్తాం లేకుండా అవి ఊడిపోయే నేల మీద ఉండిపోతాం అంత తేలికగా మేము మోక్షమును పొందేదముగాక అంటే సంసార బంధనము నుండి మేము విముక్తిని పొందేదముగాక సంసార బంధములకు దూరం ఇవ్వాలి కాని తన ఎందున్న ఆత్మస్వరూపానికి మాత్రం దూరం సాస్తుంది మా అమ్ము మంచిది ఆ పరసకాయ కూడా అంతే అలా చూసుకుండగానే ఆ తొడిని ఆ తక్కువ మనం ఊడొస్తుంది అలాంటి కాయల్లో ఈ ఉర్వారా దోసకాయ ఉండదు ఉర్వా రూపం అనుకే చెప్తా దోసకాయ అలా ముట్టుకోగానే ఊడొస్తుంది ో నమస్ ఓ విద్యా గ్రంథిభేదే సంభవ్యా పాప బాత్ అసంతోషో యవాడు గ్రంథిలు గ్రంథులన్నీ విడిపోతే దానిపేదే మోప్షన్ గ్రంథి భేదము అని అంటే మీ హృదయంలో ఉండే కామనలన్నీ ఊడిపోవాలి ఇప్పుడు నేను ఇలా చెప్తూ ఉంటాను మీరు సూక్ష్మంగా పట్టుకుంటారేమో అని ఒక ఆశతో చెప్తా ఉంటారు ఆ ఏదైతే మెటర్గా చెప్తారో దాన్ని ఉపాసనలోను కర్మలోను లెటర్గా తీసుకుంటారు అది సాహిత్యంలో వచ్చిన ఒక నోటు అలాంటి లోట్లు వస్తూ ఉంటాయి మెటర్గా చెప్పిన దాన్ని వాడు లెటరల్ గా తీసుకుంటారు ఇప్పుడు భగవంతుని ప్రసాదము మనకు ఉండాలి అంటే మీదేమో లడ్డుని ప్రసాదం అనకు తిని కూర్చు అక్కడ ప్రసాద సిద్ధానికి లడ్డు అనే అనుగ్రహము భగవంతుని అనుగ్రహమును మనం సంపాదించుకోవాలి అని దాని శాస్త్రం లేదు లడ్డు మనకు రం డబ్బిచ్చు సో యజనల్ గా అన్నదాన్ని మీకు దృష్టాంతం చేశాను తర్వాత లోపల హృదయంలో గ్రెన్స్ ఉంటుంది గ్రెన్స్ అంటే ముడిచ్చు ఫిజికల్ కాదు ఫిజికల్ మూడ్ అంటే రోగం ఖచ్చితంగా క్యాన్సర్ మొదలైన వ్యాధులు రణములు వాటిని చూస్తే మీకు ముడిలాగే ఉంటాయి ఆ టిష్యూలో ముడి పడిందని అర్థం అది దేహానికి సంబంధించడం కానీ ఇక్కడ హృదయం గ్రహించు కదా అంటే మీ బుద్ధి ముందు లేకపోతే మీ మనస్సు నందు ఒక ముడి ఉంటుంది ఆ ముడి ఎలా ఉంటుందో తెలుసుకుందండి ఒక కోరిక ఆ కోరిక ఏ సమస్యగా నిర్మాణం అవుతుంది కోరికే సమస్య అయిపోతుంది ఇప్పుడు మనస్సు ఉంటుందంటే అది ఒక చిన్న కోరికని అంకురిస్తుంది కానీ వాసనలు ఏవో ఆ వాసనల చిన్న కోరిక అంకురిస్తుంది ఆ కోరి ఎక్కడి నుంచి పుట్టింది మనస్సు నుంచి పుట్టింది ఆ అంకురం ఆ అంకురము పెరిగి పెద్దదై మహావత వృక్షం అయ్యే అంత వరకు కూడా దానికి కావలసిన పోషణ అంతా కూడా ఎవరిస్తారు మనస్సే ఇస్తూ ఇది ఈ విధంగా మనుషులు జీవిస్తాం పిల్లలు పటికి గ్రహించ ముఫై ఏళ్ళ గ ముఫ ఏళ్లలో ఆయన ముఖం చూడలేదు ఆయన గుమ్మానికి నేను ఎక్కలేదు ఆయన గుమ్మం ఆయన నా గుమ్మాన్ని ఆయన ఎక్కడానికి మీరు లేదు నా ప్రాణం పోయినా సరే నేను వాడి ముఖం చూడడం కూర్చుంటాను ఇలాంటి మూర్ఖత్వాలు ఎట్లా చూసారా మీరు దానికే గ్రెన్సీ అని చెప్పారు ఆ గ్రెన్సీ అలాగా కష్టమని విడదులేదు ఆ ద్వేషభావాన్ని కనుక పక్కన పెట్టగలిగితే గ్రహణించలేదు దీనికే గ్రహించే ఇటువంటి ఇది వేదాంతుల యొక్క దృష్టి వేదాంతులు అంటే దేహము మనస్సు ఆత్మ వీటితో వ్యవహారం చేసేవాళ్ళు వేదాంతులు ఇన్ని ఉపాసకులు ఏమన్నారో తెలిసిన ముఖ్యంగా ఈ షక్రములు శ్రీ విద్య ఈ తాంత్రిక ఉపాసకులు ఉన్నారే వీళ్ళకి ఒక విషన్ తోటి వాళ్ళకి దృష్టి విషన్ మీద దృష్టి ఉండదు క్లారిటీ ఆఫ్ థాట్ అండర్స్టాండింగ్ తెలుసు పొరుక తెలియట ద్వారా బంధము నుండి వివత్తమనే ప్రాసెస్ వాళ్ళకి దూరం వాళ్ళు చాలా దూరం వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ ముందుకు వెళ్ళి మీరు మాట మాట్లాడితే వాడు ఏమంటాడంటే వీటికి ఏమీ తెలియదు వివరాలు అయితే మీకు తెలియవు అందు గురించి అలా ఉంటున్నాడు అంటాడు సరిగ్గా ఎలాగంటే చేతివాడు ముందు శంఖం కుస్తే అది కొబ్బరి ముక్క కాదు అంటాడు అది కొబ్బరి ముక్క కాదు అంటే కొబ్బరి ముక్క అది అవ్వడం లేదు అంటే వాడి చేతివాడికి అలా అనిపిస్తుంది ఇది చేతిబాడు ఏ బాగుందో అనిపిస్తుంది వాడు కొబ్బరి ముక్క అయితే తినాలి కానీ శంఖం ఎంత వేస్తుందా అది కొబ్బరి ముక్కను అని వాడు పూటలేస్తాడు చూసివాడు అలా ఉంటాడు ఆ రకంగా ఈ ఉపాసకుల దగ్గరికి వెళ్ళి ఏదయా గ్రంథులు అంతా ఉంటావా అంటావా అలాగే కాదమ్మ మీ మనస్సులో ఉండేటువంటి రాగద్వేషములే ఏ రాగద్వేషములైతే నిన్ను బాగా గట్టిగా పట్టి పీడిస్తున్నాయో అదేలా గ్రంథులంటే అది మీరు చెప్పండి మన చెందరు వాడికి ఏదో భావన చేస్తారు ఇప్పుడు ఆ ఈ సమస్య ఏంటంటే ఇక్కడ మూలాధారం నుంచి ఏదో ఒకటి పైకి లేవాలి అది ఇది విషయం వాడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఆ ప్రయత్నం ఎప్పుడు మొదలు వచ్చేటంటే పదకొండు సంవత్సరం ముప్పై ఏడో మొదలుకొచ్చాడు ఇప్పుడు ఇక డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాడు అది లేవ అది అలా లేస్తూ ఆ గ్రంథులు విడిపోతాయి అని అడిగాడు అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఫిజికల్ గా లేస్తూ అది నేర్చుకుంటే గ్రంథులు ఊడిపోతున్నాయి అన్నమాట అంటే గ్రంథులు కూడా ఫిజికల్ గా ఉంటాయన్నమాట చూడండి ఆ గ్రంథులకు పేర్లు విష్ణు గ్రంథి రుద్రగ్రంథి బ్రహ్మ గ్రంథింది అవి సింబాలిక్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం రుద్రగ్రంథి అంటే మన్యు రుద్రుడు మన్యు స్వరూపుడు నమస్తే రుద్ర మన్యవ కాబయంలో ఉండే రాజద్వేష బుద్ధి హింస తర్వాత కక్ష వాడు శత్రువు అనేటువంటి ఫీలింగ్లు నీ మనస్సులో బ్రతుకులు ఉన్నామంటే దానికి వేరే రుద్రగ్రం చేయ అంతకంటే వేరే రుద్రగ్రం చేయకూడదు తర్వాత కోరికలకి విష్ణు దృఢం చేయను వచ్చింది అన్ఫార్చునే బట్ చే అలాగే బ్రహ్మజ్ం పేరుతేదో ఇంకో దానికి బ్రహ్మంజరం చేసుకోవాలి అందుకైనా దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి వాళ్ళ వ్యాఖ్యానం ఏం చేయరు వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడేమో సూక్ష్మమైన ముడులు ఉంటాయి ఈ ఆత్మ అలా పైకి వేసినప్పుడు ఆ ముడులు ఊడిపోతాయి ఏం చెప్పమంటారు కుండ శక్తి అంటే ఆత్మ చైతన్యానికే కుండలే శక్తి అంటే అలా ఎందుకు రాల్సి వచ్చిందంటే ఆత్మ చైతన్యము ఉద్బుద్ధము కాకుండా మనం అజ్ఞానంలో మిగిలిపోయి ఉన్నాం గనక ఆ మహాశక్తి మన లోపల ఆవిర్భావం కాకుండా అలా ఉండిపోతుంది అని దాన్ని దాన్నే మూపక రూపకం చేసి కుండలీ కాబట్టి గ్రంథి గ్రంథి గ్రంథులన్నీ విడిపోతాయి మనస్సులో ఉన్న గ్రంథులన్నీ కూడా మీరు తత్వాన్ని తెలుసుకుంటూ ఉండగానే గ్రంథులు విడిపోతారు విడిపోతే మీకు క్రీడ వచ్చేస్తుంది అది దాన్ని ముక్తి మోక్షం అవుతారు క్రీడ ఇప్పుడు నాకు తోసిన పని నాకు నచ్చిన పని చేస్తాను అదే క్రీడ అది కాదు అది కాదు కాబట్టి నాకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే నేను అక్కడికి వెళతాను దాన్ని ఫ్రీడమని మీరు ఎలాగో చేస్తూనే ఉన్నారు కొత్తగా కొత్తగా దానికోసం వేదాంతము జ్ఞానము అక్కర్లా మీరు చేస్తూనే ఉన్నారు కదా ఏది కావాలంటే అది భోజనం చేస్తున్నారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు ఏదో ఈ సాయంకాలం నన్ను అనుగ్రహించడం కోసం ఇక్కడికి వెళ్ళి చేస్తున్నారు మీకు ఎప్పుడైనా రావాలని అనిపించకపోతే అనేస్తారు కూడా మీరు అవన్నీ ఇప్పటికే ఉన్నారు కొత్తగా యాల జ్యాల వల్ల వచ్చే ఫ్రీడమ్ అదేమీ కాదు దాన్ని ఇండిపెండెన్స్ అంటారు ఇండిపెండెన్స్ అటువంటి ఇండిపెండెన్స్ లేదు మనం ఇక్కడ చెప్తున్న విముక్తి మోక్షము లేక ఫ్రీడమ్ లేదు సో ఈ లోకంలో చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు ఇండిపెండెంట్ తప్ప వాళ్ళు ఫ్రీ అయితే మాత్రం కాదు మీకు ఆ ఫ్రీడమ్ ఉన్న వ్యక్తులు ఎవరో కొద్ది ఉంటారు ఆ గ్రంథి తత్వాన్ని తెలుసుకుని దాన్ని జోరణ చేసుకున్నటువంటి వాళ్ళ హృదయంలో ఎవరి మీద ద్వేషబుద్ధి ఉండదు దేని మీద ఇది నాకు కావాలి కోరిక ఉండదు ఆ అధికారం కావాలనే కోరిక ఉండదు సో తర్వాత భయం ఉండదు భయము ఒక పెద్ద గ్రంథియండదు తర్వాత కంపల్షన్ అని నేను ఈ పని చేసి తీరాలి చేయకపోతే నాకు జీవితం వ్యర్థం అయిపోతుంది అనేటువంటి ఒత్తిడి మానసికమైన ఒత్తిడి ప్రెషర్ అది ఉండదు తర్వాత భయం అనేది ఉండమే ఉండదు తర్వాత సెక్యూరిటీ నాకు రక్షణ కావాలి అనే దృష్టి ఉండదు అలా ఉంటారు ఏదో రక్షణ కావాలి అంచేతనే ప్రతి అడుగులోనూ వాడు ఏదో ఒక ప్రేయర్ చేస్తూ ఉంటారు ప్రేయర్ మేడ్ అటాక్ కాదు డోంట్ థింక్ విత్ ప్రేయర్ ఐఎమ్ ద స్పిరివ్ బిహైండ్ ద ప్రేయర్ దట్ దట్ మేక్స్ ద ప్రేయర్ సిడ్ ఆయర్ ఇప్పుడు ప్రతి అడుగులోనూ భయపడుతూ ప్రేయర్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ ప్రేయర్ వెనకాల ఉన్నటువంటి ఆ మోటివ్ ఏమిటంటే ఆల్వేస్యో ఎప్పుడైతే ఆ విధంగా ఆ భద్రత లేకుండా అభద్రతతో బతుకుతో భద్రతని కోరుతూ ఉంటాడో అదే అదే బంధం అంటే ఆ స్వేదం కాబట్టి ఇవన్నీ గ్రంథులు సో ఈ గ్రంథులన్నీ పోతాయి ఎలా పోతాయో దృష్టి పురుషుడా స్త్రీయా అదే ఈ కులమా ఆ కులమా దిఫాయింట్ ఈ గ్రంథులు ఉన్నాయి మన జీవితంలో ఈ గ్రంథులు ఉన్నాయి సో ఈ గ్రంథులు కేవలము అజ్ఞానము చేత కల్పించబడ్డాయి మనము జీవిత సత్యాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోవడం చేత జీవితాన్ని రంగుదర్ధాలలో చూడడం మూలంగా మనకి గ్రంథులు నిర్మాణం అయ్యాయి తప్ప మేము జీవితాన్ని వాస్తవిక దృష్టికోణంతో చూడగలిగితే ఈ గ్రంథులు పోతాయి అప్పుడు మీ మనస్సు ఎలా తయారవుతుందంటే చాలా నిర్మలంగా తయారవుతుంది అంటే ఆ మనస్సులో నాకు ఈ భద్రత కురవదినది ఈ భద్రత నాకు కావాలి అనేది ఉండదు ఈ పని నేను చేయకపోతే నా జీవితం వ్యర్థము అనే సంపల్షన్ ఉండదు ఈ కోరికలు నాకు కావాలి అని ఉండదు ఈ భయాలు ఉన్నాయని ఉండదు ఏవు అలాంటి ఆ చేతనను అలాంటి కాన్షియస్నెస్ ఎలా వరకు చదివించారు హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దాన్ని ఒక్క రకంగానే చెప్పాల్సి ఉంటుంది ఎన్నో అమాయకమైన హృదయం పిల్లలు అలా ఉంటారు అంతేతలే జ్ఞాను ఒకప్పుడు పుచ్చి వాళ్ళతో పోల్చారు ఉన్మత్త బాధ ఉన్మత్త పుచ్చి వాళ్ళకి ఏమీ ఉండవు వాళ్ళకి భయం అంటే కదా వాళ్ళకి ఇది సంపాదించకపోతే మన బ్రతిక ఏమైపోతుందో భయంగా ఉండదు కంపల్సరంగా ఉండదు డిజైన్స్ ఉండవు పుచ్చి వాళ్ళు ఉంటారు అలా ఉండడం మంచిదని తెలుసున్న పిచ్చివాడు జ్ఞానం అనే మ్యాజినస్ట్రీలోకి వెళ్లాలి తప్ప మెంటల్ డిసీజ్ ఆ రకం మ్యాగ్జినీ అధ్యూషం కాదు కాబట్టి సో అది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ యూ కెన్ గెట్ యున్ యూ కెన్ గెట్ దట్ సో దట్ మీన్స్ వాట్ మీరు ఒక జీవితంలో ఒక పొజిషన్కి చేరుకోవాలి అనే ఒక పెద్ద కోరికతో మీరు వ్యవహరించడం లేదనుకోండి తర్వాత ఒక పొజిషన్ నాకు కావాలి అనే ఆ కోరిక మీకు లేదనుకోండి ఇవర్ త్రీ ఇప్పుడు అంటే సన్యాసులను గురించి మరో రకంగా చెప్పడం నా అభిప్రాయం కాదు అసలు సన్యాసం ఎందుకు చూసుకుంటారు సన్యాసం ఎందుకు చూసుకుంటారు ఈ అంటే నేను ఉద్యోగ సంపాదన చేసి డబ్బు సంపాదించి ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు కొట్టు పొంది వార్ అనుకూలంగా ఉంది తద్వారా ఏదో ప్రయోజనాన్ని పొంది అనే ఒక మార్గం ఉంది ఆ మార్గం పెళ్లి చేసుకుని బానితో కలిసి ఉంటూ బాగా అనుకూలంగా జోడు వాడోడుగా ఉంటూ ఆమెను తద్వారా పిల్లలను కానీ వాళ్ళని పరి తీసుకొచ్చి ఇవన్నీ గోల్స్ ఇటువంటి ఒక జీవన మార్గము గలదు దాని ఎందు విరక్కుడై కదా వీడు సన్యాసం అది మనకు అనుకూలం కాదు ఆ రకమైనటువంటి కోరికలు భయాలతో కూడిన జీవితము ఆ విధమైన సాంసారిక లక్ష్యముల కోసం తప్పిస్తూ ఉండే జీవితము నాకు ఓ దూము నేను ఫ్రీగా ఉంటాను అనగా సన్యాసం చేస్తూ ఉంటాడు సన్యాసం ఆశ్రమం కడతాడు దానికి తాను తేరుమస్ట్ పెడతాడు దానికి ఏమో ఊళ్ళో డబ్బులు వసూలు చేస్తాడు డబ్బులు వసూలు చేయాలంటే డబ్బులు ఈ యొక్క తప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున స్వామిజీ నమస్కారం ఉంది అంటే ఏది చెప్పండి అని నేను ఏంటి అని వాడిని కౌగులు చేసుకుని వాడిని విడిచిపెట్టుకుండగా మీ సాధ్యని ఆయన అభిమతి పిలిచి పలకరించి కాంటాక్ట్ లో పెట్టేసుకోవాలి మీకు మీ జాతకం మీరు ఎప్పుడు నాకు చూపించదే ఒకసారి చూపించండి అవున భార్య ఆరోగ్యం ఆమె జాతకం నా దగ్గర తీసుకురండి ఆమె అనారోగ్యం ఎందుకు వచ్చింది శుక్రుడో కుడో ఏదో గడబడి చేసుకోము దానికి మనం ఒక పూజ ఏర్పాటు చేద్దాము హృషికేష్లో దానికి పూజ చేసినట్లయితే శుక్రుడో లేకపోతే కుజురో వాడు దారికి వస్తాడు వాడితో చేసుకున్నాడు అని ఈ విధంగా అందుకుపోవడం ఆ డబ్బులు సంపాదించడం ఓ ఆశ్రమం నిలబెట్టడం ఓ అభాగ్యంలో పది మందిని ఈ దేవుళ్ళ పేరుతో అక్కడ వాళ్ళు ఎప్పుడో విగ్రహం పెట్టడం దీన్ని పూజ చేసుకోవాలంట్రా ఆయన పెద్ద ఆయన పూజ చేయడం వీళ్ళే చేసుకోవడం సో ఈ రకంగా ఒక వ్యవస్థను నిర్మాణం చేసి నా పేరు బయట రావాలనే కోరిక మిగతా వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు సమాజంలో వాళ్ళందరికంటే నేను ఉన్నత స్థానంలో కూడా లేరిక అంటే మళ్ళీ మీరు జరిగిన జరిగి వచ్చే సంవత్సరం కాబట్టి అలాగే కాదు ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఏంటో చూస్తుందండి అసలు పరాధీనత బంధం అంటే పరాధీనత రూపంగా ఉంటుంది ఈ పరాధీనత యొక్క స్ట్రక్చర్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం ఇప్పుడు నాకు నెక్లెస్ కావాలి బంగారం కావాలి అంటే ఏమైపోయింది మన సుఖాన్ని మన శాంతిని మనం నెక్లెస్ బంగారం ఇత్యాది భౌతిక పదార్థాలకి మనం తాకట్టు పెట్టినట్లు ప్రాపర్టీ ఉంటేనే నేను ఉంటాను అని ప్రాపర్టీకి వీడు ఆనందాన్ని తాకట్టు పెడతాను సో ఈ విధంగా మనిషి ఏమంటారు ఆ మానసికంగా పరాధీనతలో పడిపోతడు అదే బంధువు ఈ పరాధీనతని అర్థం చేసుకుని ఇది దిస్ దిస్ ఈజ్ బాండీ అని అర్థం చేసుకుని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుని తగవాది పోతుంది దానికే తెలియదు అమ్మా దానికే గ్రంథి చేయడమే అనుకోరు ఇప్పుడు దీని మీద ఒక ప్రశ్న ఒక జ్ఞానం ఉన్నాడు ఆయన ఏదో ఉంటాడు ఎక్కడో అక్కడ బృహస్థులుగా ఉన్నవాళ్ళు జ్ఞానులుగా కావచ్చు వాన పురస్థులు జ్ఞానులు కావచ్చు సన్యాసులు జ్ఞానులు కావచ్చు కూడా జ్ఞానులు కావచ్చు వాడు ఏదో ఒక స్థితి లైఫ్ లో ఏదో ఒక స్థితి ఉంటుంది కదా ఆ దాంట్లో వీడు స్త్రిగా ఉంటాడు విముక్తుడై ఉంటాడు జీవన్ముక్తుడుగా ఉంటాడు జీవన్ముక్తుడుగా ఉన్నప్పటికీ ఏవైనా కోరికలు కలిగేందుకు అవకాశం ఉందా లేదా జీవన్ముక్తుడికి నిష్కామంగా ఉండాలి కదా కోరికలు ఉండ అంటే చూడ వీడు అజ్ఞానం చేత పుట్టే కోరికలైతే ఉండవు మానసికంగా పరాధీనలోకి నెక్కివేసేతమైన కోరికలు జ్ఞానులకు ఉండవు మరి ఇంకేం కోరిక ఉంటుందంటే ప్రారంభాన్ని వచ్చింది జ్వరం వచ్చిందనుకోండి ఏమిటో ఈ జ్వరం మూడు రోజుల నుంచో నాలుగు రోజుల నుంచో చాలా ఇబ్బంది పెడుతుంది ఇది ఏదైనా మందు వేసుకుంటే తగ్గుతుందేమో అని ఆకాంక్ష కలుగుతుంది ఆ రకమైన ఒక కోరిక ఒకప్పుడు ఏదో వ్యాధి పట్టుకుంటే వదల రూపం అది అలా మనతోటే ఉంటుంది లేదా ఈ మందు వేసుకుంటాం కానీ ఇది ఏం తగ్గట్లేదే ఏదైనా మంచి ఏదైనా ఉందేమో అది ఎక్కడుందో తెలుసుకుంటే దాన్ని సంపాదిస్తే ఇది ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని వాడు అనుకుంటారు దాన్ని ఒక కోరికగా మీరు లెక్కమయ్యవద్దు ఈ కోరికలు భయములోనే గ్రంథులు తొలగిపోయిన మహాత్ముని ఎందు ప్రారబ్ధవశాఖ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉత్పన్నమైనప్పటికీ అది ప్రారబ్ధ దోషం చేత వచ్చినవిగా నేను తెలుసుకోవాలి తప్ప అదే అజ్ఞాన కల్పితములని మాత్రం మీరు అనుకోవద్దు తర్వాత ఒకప్పుడు మహాత్ములు కూడా ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకు మనకు అనిపిస్తుంది ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు పెద్దవాడు జ్ఞాని మహాపురుషులు అయినా ఏదో దుఃఖంలో ఉన్నట్టు ఉన్నారు శరీర అనారోగ్యం చేత కావచ్చు అయితే చుట్టూ ఉన్నవాళ్ళు పెట్టే పేడ కొంత ఉంటుంది ముఖ్యంగా మహాత్ములకి చుట్టూ డివోటీవ్ అంటే భక్తులు నేను మహాత్ములు హాస్పిటల్లో ఉన్నారంటే చూడాలంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారా ఐసీయుని తెలిస్తే నేను వెళ్ళేవాడిని కాదు నాకు ప్రిన్సిపుల్ ఐసీయులో ఉన్నప్పుడు ఎందుకంటే ఐసీయూలోకి వెళ్ళకూడదు అక్కడ ఉన్నవాడు చేసేవాళ్ళు అంతం ఇచ్చి వెళ్ళాలి లేదంటే ఆ డాక్టర్ని మనం పైరవి చేసి వెళ్ళాలి అంటుండే వాళ్ళు బట్ ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా నేను వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఉన్నారు ఆయన చూడడానికి ఇంకో నలుగురు అయితే వీళ్ళు ఏం చేశారు స్వామిజీని ముందు చూసి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళనే అనుమతిస్తున్నారు ఒకళ్ళు లేకపోతే ఇద్దరికంటే ఎక్కువ మేము అనుమతిస్తాము అసలు వాళ్ళు ఏమన్నారంటే మేము ఎవరినే అనుమతి వీళ్ళు వాళ్ళని ప్రెషరైజ్ చేసి మొత్తానికి వరడదులు ముందుకున్నాం మేము అని ఆ డాక్టర్ గారు అనుమతి చెప్పుకున్నారు ఆ చెప్పుకోవడంలో స్వామీజీ ముందు వెళ్ళాలి అప్పుడు నేను నేను ముందు వెళ్ళాలని వాళ్లే ఇష్టం సార్ నాకు తో ఇద్దరిని ఎలా చేస్తున్నారు కదా స్వామిజీ లాంటి వాడు ఇంకోడు సిక్టీ పర్సెంట్ స్వామి అంటే ఎల్లో వేశాడు ఇంకా కాసాయం ఏ లేదు ఎప్పుడో వేస్తాడు కాక సింట్ ఆయన సరే స్వామి స్వామి జైసే ముందు మీరిద్దరూ వెళ్ళొస్తారు ఆ తర్వాత మనం వెళ్దామని వీళ్ళందరూ బయట ఉన్నారు నేనిద్దరు లోపలికి ప్రవేశించారు అక్కడికి వెళ్ళగానే నేను ఆ మహాత్ముడు తలలోకి చూశారు నేను వాటికి నమస్కారం చేశాను వారు వచ్చి రుణములు అందారు మంచిదండి మీరు విశ్రాంతి తీసుకోండి తొందరగా కోరుకుంటు కానీ మీరు బయటకు మీరు మళ్ళీ మీ స్నానానికి మీద తర్వాత మిమ్మల్ని దర్శనం చేస్తాను అని ఒక్కటే మాట చెప్పి నేను పక్కన జరిగిన ఈ రెండులో ఆయన ఏం చేశాడో తెలిసిన సంఖ్యం ఒక బుధాన్ని సంజీవం వేసుకుంటాను ఆ సంఖ్యలో గంధం తీసేది ఒక ప్లేట్ తీసేది నీళ్లు సీసాలో నీళ్లు తీశాడు అవేవో పవిత్రమైన నీళ్లు అనమాట ఇదన్నా నా ప్లేట్ లో వేసి దానికో కొంత కుంకం వేసి దానికి నీళ్లు కోసి ముద్ద చేసి ఆ ముద్దంతా ఆయన ముఖానికి పట్టిస్తున్నాడు ఐసీయూలో ఉన్నాడు ఆయన అలా పాపం అందుకే ఆయన ఎలాగో ఐసీయు అన్ని ట్యూబ్లతో వాటితో పక్కన డాక్టర్ వాళ్ళు నర్సు వాళ్ళు ఉన్నారు ఈయన మొత్తం ఆయన ముఖం అంతా దండము బొట్లు అవి వచ్చింది అక్షతలు వేసి ఇవన్నీ కూడా నేను దేవతను ఆరాధించి పట్టుకొచ్చాను మీకు తగ్గిపోవడం కోసం పట్టుకొచ్చానని ఆయన చెప్తున్నాడు ఆ వివరాలని ఆయన సరైన కోపం తల ఇంకా ఏవో వివరాలు చెప్తున్నాడు ఆ దేవత ప్రత్యేకత ఆ దేవతను పూజిస్తే రోగాలన్నీ పోతాయి అందుకోసం నేను ఆ దేవత దగ్గరికి వెళ్లాను ముందు ఇంకో దేవత దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ ఆయన గ్రహాల నిశా కుజుడు అది ఉందని చెప్పి ఈ దేవత కంటే ఈ దేవత బెట్టమని చెప్పాడు వాడి అజ్ఞానం అంతా అక్కడ ప్రసాత్ముడు అలాగే ఆ మంత్రాన్ని అతిచ్చుకోడి శక్తి అంతా భరించి వీడి ముఖానికి పట్టించిన విభూతులు సుకంకాలు గంధాలు అక్షతలు నేను అన్నా నేను తాళేబోయే ఆత్మీ పార్టీగా అన్నాను కూడా నాకేసి గురువు చూపి చూశారు అప్పుడు నేను వచ్చేసాను ఇంకా తప్పనిసరి అని కూడా నాకు ఆలోచించాను ఇప్పుడు ఈ దుఃఖం ఆ మహాత్ముడికి గ్రహించారణంగా రాలే ఈ భక్తులు పెట్టిన దుఃఖం ఏదో పాప సందర్భం ఉన్న బట్టి ఇలాంటి భక్తులు దొరికారు వాళ్ళు ఇలాంటి దుఃఖం పెట్టారని మనం అనుకోవాలి తప్ప ఆయన ఏంటో ఆ దుఃఖం కనబడింది కనుక ఆయన జ్ఞాని కాదు ఏమో అని మాత్రం శ్లోకం తెలిసిందా మీరు అందా గ్రంథిభేదే అం్యాచ్ఛా ప్రారంభదోషకృయా గ్రంథిభేదే అజ్ఞానపు విడిపోయినప్పటికీ ప్రారంభ దోషత ప్రారంభమునందలి దోషమును బట్టి ఇచ్చాహ కోరికలు సంభావ్య సంభవము లభున్నది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జ్ఞానికి కోరికలు ఏమన్నావు కదా మరి జ్ఞానమైంది కూడా అప్పుడప్పుడు ఈ లాగ కోరిక లాగ కోరిక కనపడుతుంది అది ఏంటని ఒక శంక చేసుకుని దానికి సమాధానము ఆ కోరికలు ప్రారంభాన్ని తెచ్చుకున్నా అది కొత్త ప్రారంభాన్ని సృష్టించే కోరికలు కాము గత జన్మకు సంబంధించిన ప్రారంభం ఇంకా మిగిలి ఉండబట్టి ఆ దాని నుంచి ఆ పుట్టిన కోరికలు అది ఆ మహాత్ముడిని బంధించము కాబట్టి మహాత్ములు ఏదో కోరుకుంది కదా అని మనం కూడా కోరిక పెట్టుకోకూడదు మహాత్ములు అది కోరిక ప్రారంభ దోషాన్ని బట్టి వచ్చింది అంటే మహాత్ములు కాఫీ తాగుతున్నారు కాబట్టి నేను కూడా కాఫీ తాగుతాను అని అలా తిట్టుకోకూడదు కాఫీ తాగి అలవాటు సందర్భం మీరు తాగొచ్చు డాక్టర్ మిమ్మల్ని తాగట్టు చెప్పారు అనుకుంటాను అప్పుడు ఆ మహాత్ములు కాఫీ పెట్టుకుని తాగుతున్నాడు కాబట్టి నేను కూడా తాగుతాను అని అలా పెట్టుకోకూడదు ఆయన ఏదో ప్రారంభ దోసం అది ఉంది తప్ప అది గ్రంథులకు సంబంధించింది కాదు అలా తెలుసుకోవాలి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరు మహాత్ములతో అలా పోల్చుకోండి మీకున్న పరాధీనత యొక్క స్వరూప స్వభావాలను మీరు పరిశీలించి తెలుసుకోండి మీలో ఒక పరాధీనత ఉంది కదా పరాధీనత అంటే స్లాన్ పరాధీనత అలాంటిది అనుకోకూడదు లేకపోతే కొరియర్ వాడు ఉంటాడు వాడి మీద పరాసీనత అలాంటి పరాసీనత కాదు లేకపోతే కాకలి వస్త్రాన్ని ఇంటికి పట్టుకొస్తాడు ఆ పరాహీనత లేకపోతే కుక్కు వచ్చి ఒడ్డు లేకపోతే కొనుమని వచ్చి గిన్నెలన్నీ క్లీన్ తీసుకుడుతుంది అలాంటి పరాసీనత మనం అంటలేదు ఆ పరాసీనత కాదు మీకు ఎక్కి కొట్టి అక్కడ మిల్క్ బాటిల్ పెట్టుకుని వెళ్ళిపోతారు అది అది ఆ పరాధీనత మీరు పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు సుమండి ఇది ఫిజికల్ అది అందరికీ ఉంటుంది మనం ఎటువంటి పరాధీనత గురించి పరాధీనత ఏ బంధము మనం ఎటువంటి పరాధీనతను మాట్లాడుతున్నాము అంటే అది మీరు తెలియ తెలుసుకోవాలి దాంట్లో పెద్ద కష్టమైన కాదు మీ లోపల ఆంతరమునందు బుద్ధి యందు ఒక రకమైన పరాధీన నేల కొను ఉంటుంది అది బంధం అది ముడి దాని గురించి మాట్లాడుతున్నాం ఉదాహరణకు ఎదుట వ్యక్తిపై మీ సుఖానుభవము ఆధారపడి ఉన్నదా లేదా అది పరాధ అమెరికా నుంచి పోను వస్తే సుఖము రాకపోతే దుఃఖము అది మీరు అనుకున్న విధంగా అయితే మీరు సంతోషంగా ఉంటారు లేకపోతే దుఃఖిస్తారు అది పదార్థం అసలు బాహ్య పరిస్థితులపై మీ అంతరమైన సుఖానుభవమునకు ఎత్తి సంబంధము లేదు అంటే అది ముందు చేయడం అర్థం చేసుకోవాలి ఆయన ఫ్రీడడం అన్నాడు రేపటి నుంచి పాదవాలు రాకపోయినా పర్వాలేదు అని అధికారులు ఫ్రీడ నేను అది చూసిన చాలా కష్టం ఫ్రీడమ్ అంతటి మోక్షం అంతటి అది ఒక ఆ మూడు ఎలా ఉంటుందంటే ఆ టైంగా మనిషి ఫోన్ చేయకపోతే షికాకు వస్తుంది కోపం వచ్చేస్తుంది ఫోన్ చేయలేదు అవును నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎక్కలేదండి కాని లేకపోతే అవతల వాడు మన అపేక్షకు తగ్గట్టుగా వాడు చేయాల్సింది చేస్తారని అనుకున్న పని వాడు మనం చేయకపోతే మనం దుఃఖపడిపోతాం అలా లేకపోతే మీకు నచ్చిన పార్టీని ఎగ్గలేదనుకోండి మీరు దుఃఖంలో కలుపుతారు అంటే బాగా ఒకటే పాయింట్ అండి మీకు పరిస్థితులను మీరు నియంత్రించగలరాని బాహ్య పరిస్థితులపై మీ లోపలే ఆనందమునకు ఆధారపడకుండా ఉండడం మీ అధ్యయనంలో ఉన్నది ఎగరవాడు మిస్బిహేవ్ చేయకుండా మీరు ఆపలేరు కానీ వాడు మిస్బిహేవ్ చేసినా కూడా నేను చికాజు పడకుండగా మనస్సులో భేదమును పొందకుండా లేకుండా నేను ఉండగలుగుతాను అని మీరు అలా ఉండగలిగితే మీకు ఆ స్ప్రేదం గురించి మాట్లాడుతూ సాధారణంగా మనుషులు ఇతరులపై మానసికమైన పరాధీనతను కలిగి ఉంటాను సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది నా భార్య నా భార్య అంటూ ఉంటాడు ఆమెకేదన అనారోగ్యం చేసిన మీరప్పుడు ఇంకా నా భార్య అన్న మనసు నిజంగా ఆవిడ ఏదో వీడికి రోగం వచ్చి వీడి వచ్చి పడ్డా ఆవిడ ఇంకా ఏదో పాపం ఇటు తిరుగుతూ క్యాకరీ చేసుకోండి కాబట్టి నా భార్యని అనుకుంటున్నాడు కానీ అదే రివర్స్ అయితే వీడు వీడు కంప్లైంట్లు చాలా చేస్తాయి దాన్ని పరాశత మానసిక పరాశ కొంతమంది ఎలా ఉంటారంటే భార్య ఒక్క జంటసేపు కనపడకపోతే కూడా కంగారు పడుతుంది ఆమె ఊరు వెళ్ళిందనుకోండి మీడికల్ డిస్టర్బ్ అయిపోతాడు అవి లేకుండా జీవించలేదు అన్ని మానసిక పదార్థాలు ఒకసారి ఖండా మహారాజు చెప్పారు ఆయన దగ్గర ఒక ఆయన శిష్యుడిగా ఉండేవాడు ఇతకాలం నుంచి శిష్యుడుగా ఉండేవాడు ఆ తర్వాత రోజు స్వచ్ఛంగా చేసిన వాడు శ్రద్ధగా శివరాత్రి అంటే అది సన్యాస టైం అది శివరాత్రి అనేప్పుడు ఈ కృషి చేసుకోడు అక్కడ ఈ గురించి ఈ ధోరణి ఉంటుంది ఆ ప్రెషర్ కూడా ఉంటుంది మహిళ సన్యాసంగా ఈయన గత ఇరవై ఏళ్ళ నుంచో ముప్పై ఏళ్ళ నుంచో అసెంబ్ళ్ళ నుంచి మహారాజు దగ్గర సత్సంగం చేస్తూ ఏదో నాకు సన్యాసని అడిగేవాడు శివరాత్రికి ముందు అంటే తొందరలే అనేవాడు అతనికి భార్య పిల్లలు ఎవరు లేరు అంటే ఆ బంధాలను వదిలిపోయి అతను భార్య ఉంటున్నాడు తొందర లేదులే అనివ్వాలి శివరాత్రి వచ్చే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాయి మాకు ఏ వస్తుందిలేవో శివరాత్రి ఆఖరిగా అయిపోలే అని ఆయన ఇచ్చి ఇవ్వరు కదా అతనికి విసిగి రెండేళ్ళు మూడేళ్ళు ఎదురు చూశాడు ఇవ్వలేదు విసిగిట్ శివరాత్రి వారం రోజులు అడిగాడు ఎవరు మళ్ళీ శివరాత్రి వస్తుంది ఈ శివరాత్రికి నేను అంటే ఈయనన్నారు కంగారులేదు లేవోయన్నారు దొండలే రంగారు లేదు వెళ్ళు వెళ్ళి ఆ ఆ పూజ చేసుకో సాధన చేసుకో ఆ సత్సంగా చేసుకో గంగారు లేదు సన్యాసం అదే టైంలో ఇంకెవరితో సన్యాసం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తారు ఆయన అంగీకరించారు అతనికి ఉప్పు రోషం నేను ఎప్పటి నుంచో నాకు ఎవరిలోకి నిన్న కాకపోతే మొన్న వచ్చేది వీటిని ఎవరు చేస్తున్నాడు ఉప్పు రోషం వస్తుంది కృషి చేసి వెళ్ళిపోయారు కృషి చేసుకు ఎవరినో పట్టుకున్నాడు శివనందా శివనంద ఆశ్రమంలో నాకు సన్యాసండి నువ్వు ఎవరో నేను ఫలానా వాళ్ళు చూస్తున్నావు ఓహో అలాగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాను గత ముప్పై వాళ్ళు సన్యాసం ఇచ్చేసారు సన్యాసం ఇచ్చేసారు అక్కడ సన్యాసంగా ఉండిపోయాడు పదిహేను రోజులు అయ్యేప్పటికీ ఇక తప్పుకోలేదు వారితో చెట్లు వెళ్ళిపోయాడు ఆవిడ సరే అండి మీడియా దట్టుకోలేదు రావడానికి లేదు అందరూ కొంచెం చేదస్ కూడా ఉంటారు ఈ ఆశ్రమాల్లో కొన్ని ఆశ్రమాల్లో కొంత కొన్ని ఆశ్రమాల్లోదస్థానికి ఇలాంటివి ఓ రూల్స్ కూడా మొత్తం మీద కష్టం మీద ఇంకో పదిహేను రోజులు ఉండగలు నెల అయిపోయేది నెల అయిందంటే రైలు చేస్తుంది చిన్న మహారాజు వచ్చి కాలం పడది ఏమిటో వేషం అది బాగానే ఉంది దండం అది కూడా పట్టుకున్నావు సన్యాసం నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే చాలా సంతోషంగా ఆయన ఆశీర్వదించారు ఓ సమస్యతో మీ దగ్గరకు వచ్చారు అంటే ఏమిటి సమస్య అంటే నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను కొన్ని దాన్ని ఉంది మన ఆశ్రమంలో ఇంకా స్వాములు వాళ్ళు ఉండారు మీరు కలిసి ఉండొచ్చు దీనికోసం ఒంటరిగా ఉండొచ్చ నేను లక్ష్యం రూపు తీసుకుని కలిసి చూడచ్చు అంటే అలా కాదండి నేను నా భార్యతో ఉండాలి అది ఎలా కుదురుతుంది అది సన్యాసం చెప్పు ఎలా కుదురుతున్నాడు కుదరదు అని అంటే నేను ఇంకా నా వల్ల కాదు అయితే